ఏ కవి కవీనాపమశవస్తమేష్టరాజం బ్రహ్మణుల సాదర శ్రీమహాగణాధిపతయ శివాశివారంభా శంకరాచార్యమ్యమాన్మరాచార్యేనారాయణం నమస్కృత్యనం శైవనరోమ దీంస్వీర ఆత్మస్వూపూయతిభూత సా నిశా పశ్యో ము ఒక వ్యక్తి యొక్క జీవితం వాడి యొక్క దర్శనం మీద ఆధారపడి ఉంటుంది దర్శనము అంటే విష జీవితాన్ని గురించి నాకున్న ధారణ అభిప్రాయం అండి భావన ఏది ఉన్నదో నిష్కర్ష ఏది కలదో బట్టి జీవితం నడుస్తుంది ఉదాహరణకి ధనము జీవితంలో ప్రధానమైన అంశము అనుకున్న వాడు సకల భోగాల్ని దూరంగా పెట్టేస్తాడు లోహి భోగాలని దగ్గరికి రానివ్వడు ఎందుకంటే భోగాల్లో ఖరీదు ఎక్కువ ఖర్చు ఎక్కువ అంచేత వాడు భోగాల దగ్గరికి రానివాడు సెంటిమెంట్ల దగ్గరికి రానివాడు ఆ డబ్బును కొట్టారు వాడి జీవితము ఒక విడ్డూరమైన స్థితిలో నడుస్తుంది చూసి వాళ్ళందరికీ అర్థం వస్తుంది ఏమిటి ఇలా ఉన్నాడు వీడిని కానీ వాడి మట్టికి వాడికి తన జీవితం సరిగ్గానే నడుస్తామనుకుంటాడు అలాగే భోగ పరాయణులు ఉన్నాడంటే వాడికి ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా ఎంత అప్పులు పెరిగిపోయినా వాడికి లెక్క ఉండదు ఆ భోగాలు నడిచిపోతూ ఉండాలి సో వాడి ధోరణ వేరే ఉంటుంది అలాగే సంసారలు లేక లౌకికుల యొక్క జీవన విధానంలో ఈ లోకము జాగ్రత్త దీంతో వచ్చే అనుభవాలు ఈ ఘటనలు ఇక్కడుండే రాగద్వేషాలు బంధుత్వాలు ప్రేమలు ద్వేషాలు కోపాలు కాపాలు ఇవన్నీ చాలా సత్యాలు ఇది చాలా ప్రధానమైనవి వెరీ ఇంపార్టెంట్ అవి చాలా దృఢంగా వాడి యొక్క ఆలోచనని వాడి మాటని చేతని చేష్టని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి సత్యాలు ఆత్మ అంటే ఎక్కడ ఆత్మ ఈ ఆత్మ ఎక్కడుందో ఏముందో అని అనుకుంటుంది ఈ ఆత్మ వాడికి ఉందా లేదా అని ఎప్పుడు మేమానుసాల సమాచారమే కానీ దాని ఎందు ఏ రకమైనటువంటి ఖచ్చితమైన భావన వాడికి ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు వాడే అడిగివాడే ఆత్మ కానీ ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు వేరే మహాత్ములకు జ్ఞానికి ఈ సంసారంలో ఉండేటువంటి ఘటనలు రాగద్వేషాలు తాపాలు కోపాలు ఇవన్నీ చాలా ఇర్రెలవెంట్గా చాలా సిల్లీగా అసందర్భంగా అయోగ్యంగా స్పష్టంగా మిథ్యగా కనబడుతూ ఉంటాయి కాబట్టి అంచేతనే ఒక జ్ఞాని దగ్గరికి ఒక సంస్థానికి వెళ్ళి తన సంసార దుఃఖాన్ని విన్నవించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది వీడేమో చాలా కష్టపడిపోయి చాలా దుఃఖపడిపోతూ తన సమస్య చాలా ప్రధానమైన సమస్య పెట్టే వీడు వివరిస్తూ ఉంటాడు ఆ మహాత్ముడికి ఏమిటబ్బా ఇలాంటి మిథ్యా విషయం ఇంతలాగా గెలగలాడిపోతున్నాడు ఏమిటి వీడు అని ఆ అనుకుంటాడు అసలు ఇద్దరికీ కొంతనే కుదరదు సో ఒకడికి పొగలదే పొగలు ఏదో అది ఇంకొకడికి రాత్రి ఆ ఇంకొకడికి పొగలేదో అది ఒకడికి రాత్రి సో భిన్న ధ్రువాలు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటారు సో ఆ విషయాన్ని యాదిషా సర్వభూతం అంటే ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అలాగే ముందుకు చెప్పడం అంటే సంసారి యొక్క లక్షణాల్ని సుతరాము పూర్తిగా పరి పూర్తిగా పరిత్యాగం చేసిన నాడు మాత్రమే ఆ వాల్యూ సిస్టమ్ టోటల్ గా డిస్మాంటిల్ చేసేసి దాని స్థానంలో ఒక కొత్త విషల్ని నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సత్యవస్తువు లభిస్తుంది అప్పుడే మీకు సుఖశాంతులు మీకు అందుతాయి అని చెప్పడం కోసం ఎలాగంటే ఏ చీకటిలో మీరు ఆ చీకటిలో దీపం వెలిగించటం మానేసి మిగతా వ్యవహారాలు మీరు ఎన్ని చేసినా మీకు సమస్య పెరుస్తారు దీపం వెలిగించటమే సమస్య పరిష్కారం అది మినహాయించి మీరు ఎన్ని చేసినా దానికి పరిష్కారం కాదు ఇప్పుడు ఉదాహరణగా వాడు కలదంటున్నాడు కళలో వాడిని ఓ పిశాఖం వెంటాడుతూ భయపడుతూ పరుగులెత్తుతున్నాడు ఇప్పుడు దానికి పరిష్కారం అది సమస్య కదా వాడు దుఃఖపడుతున్నాడు కదా భయపడుతున్నాడు దుఃఖం ఆ దుఃఖానికి పరిష్కారం ఏమిటి వాడు ఏమనుకుంటాడంటే భూతవైద్యుడు పరిష్కారం అనుకుంటాడు భూతవైద్యుడు వచ్చి వాడు ఏదో చేస్తాడు సీసాలో పడతాడు భూతాన్ని సీసాలో భూతాన్ని పడతాడు నిప్పు పెడతాడు ఆ పొగ వస్తుంది పొగలు సీసాలో పట్టవచ్చు పెద్ద విషయమేం కాదు పొగ ఎలాంటిదంటే చాలా ఈజీగా సీసాలో పట్టొచ్చుతారు ఆ సీసాలు అంతా గుర్తుపెడితే సీసాలో పొగలికొస్తుంది ఆ మూత పెట్టడమే చాలా సవకాశంగా చేయొచ్చు కూడా ఆ పొగ చూపిస్తారు ఇది ఇది దెయ్యం అంటే మీరు కాబోతుంది సో ఆ విధంగా ఆ పిశాకం సమస్యని భూత వైద్యుడి ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది అలా పరిష్కారం అవుతుందా లేకపోతే నిద్రలు వేస్తే పరిష్కారం అవుతుందా సో ది ఓన్లీ వే ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డ్రీమ్ వరల్డ్ ఈజ్ టు నో టు సీ ద డ్రీమ్ యాజ్ ఎ డ్రీమ్ అంటే ఇంకా అతను ఏం చేయక్కర్లేదు డ్రీమ్ వరల్డ్ లో వచ్చే సమస్యకి డ్రీమ్ వరల్డ్ లో వీడు దరిద్రుడు ఉన్నాడు అనుకోండి లో దరిద్రుడు ఇప్పుడు ఆ దరిద్ర దారిద్ర్య నుంచి వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలండి ధనం సంపాదించాలి అయ్యో ధనం సంపాదించక్కర్లేదు కళని కళగా చూస్తే సర్పం కానీ కళని కలగా చూడటానికి చాలా ధైర్యం కావాలి వివేకం కావాలి జ్ఞానం కావాలి This is a most fast dream, it's a reasonable palm kwot. The honest experience of everything that I chose to honor is hege deuxième ways other unhealthy ways Heaven has been dogly in the Food, even even the wygląda He did a bit of discomfort said, He said that at one point that he arrived he was born againstangency But other leftover выз Wave is to Die అది ఎటో ఇటోటో చూస్తూ ఉంటాడు హీ హీ వాంట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఔట్ ఆఫ్ దిస్ లైఫ్ అప్రిషియేట్ ఎట్ కానీ జీవితంలో మలి దశలో కాకపోయినా మలి ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకోవటంలో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఆ దిశ సర్వభూతానం ఇది ఆ శ్లోకం యొక్క ఆ శ్లోకం యొక్క బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది సో మనం భాష్యం చూస్తూ ఉన్నాము గౌరపదాచార్యుల శ్లోకం అన్నారు అన్యథా గృహ్ణత స్వప్న నిద్రాతత్వమత విపరయాసే తయో క్షీణే తురీయం పదవశ్ను అని నేను అక్కడ చెప్పాను మెహదీపట్నంలో చెప్పాను ఈ శ్లోకం అన్య ఆయన స్వప్నము నిద్ర జాగ్రత్త మూడింటికి ఒక పరిభాష పెట్టుకున్నాడే ఏమిటంటే అన్యథా గ్రంథంతో స్వప్న అక్కడ లేని ఉన్నట్లుగా గ్రహిస్తే దాని పేరు స్వప్నం అన్నాడు సో తాడు చూసి పావును భ్రమపడుతూ ఉంటాడు దాని స్వప్నం లేని ఉన్నట్లు గ్రహించడం తర్వాత నీడను చూసి దెయ్యం అనుకుంటాడు దాని స్వప్నం ఎందుకంటే స్వప్నంలో మనము ఒక లేని విస్తృతమైన ప్రపంచాన్ని ఉందని అనుకుంటాం చూడడం తప్పు కాదు సినిమా చూడడం తప్పు కాదు సినిమా కరెక్ట్ ఆ హీరోకి ఓటేయడం తప్పు ఆ లేవండా గారి కరెక్ట్ తప్పు టు దట్ ఎక్స్టెంట్ యూ ఇష్యూ ఉంద ఇట్ ఈజ్ రియల్ అది తప్పదు సినిమా చూడడంలో తప్పే ఉంది ఎంజీ రామచంద్రన్ పదో అంతస్తు చూస్తాడు నేల మీద రోడ్డు మీద ఎవరిలో పేదవాడిని ఒక దుర్మార్గుడు విలన్ హింస పెడుతుంటే హీరోయిన్ విలన్ హింస పెడుతుంటే పదో అంతస్తు నుంచి చూస్తాడు చూసి అక్కడి నుంచి జర జర జర పాక్కుంటూ వచ్చేసి కొట్టేసి ఆ హీరోయిన్ రక్షిస్తాడు ఇది అయినా పదిహేను ఎలక్షన్ అయితే వాడినితాడు అని నేను జరిగాను పేపర్లో సో టు దట్ ఎక్స్టెంట్ అది సత్యం అనుకోవడం సినిమా చూడడం తప్పు కాదు సో అన్యథా బృహత స్వప్న సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవటం అసత్యాన్ని చూసి భ్రమపడడం అది సత్యం అంటే మన జాగ్రత్త అవస్థంతా కూడా స్వప్నం అవుతుంది నిద్రా తత్వమయామత తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడమే నిద్ర నిద్రలో మనకి ఏమీ తెలియదు కదండి నేను హాయిగా నిద్రపోయి నాకేమీ తెలియలేదంటాడు ఆ ఏమీ తెలియకపోవడమే నిద్ర సో అన్యథాగ్రహణమో అగ్రహణమో ఉంటాయి గ్రహణం అంటే తెలుసుకోవడం అన్యథాగ్రహణం ఏమిటి స్వప్నం అగ్రహణమేమిటి నిద్ర వీడు ఆత్మస్వరూపాల గురించి వీడికి అసలు ఏమీ సమాచారం ఉండదు ఇప్పుడు ఉన్నదంట చూడండి ఈ డజంట్ హ్యావ్ ఎ క్లూ ఐ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎల్ఫ్ ఆర్ హిస్ ఎల్ఫ్ ట్రూ నేచర్ వాట్ అనే విషయంలో వాడికి వాడికి ఏమీ క్లూ లేదు అదే అజ్ఞాన నిద్ర ఈ విపర్యాసే తయో క్షీణే ఈ అన్యాగ్రహణ అగ్రహణములనే దోషములు క్షీణించినప్పుడు అవి కొంత సన్నగిల్లినప్పుడు పూర్తిగా తొలగకపోవడం వాడు ఎలా ఉన్నా కొంత సన్నగిల్లినప్పుడు తురీయం పదమశ్ణుతే సో ఆ నాలుగవది ఆత్మ ఇవి మూడు కదా ఇవి జాగ్రత్త స్వప్న సుషుత్తులు ఈ మూడింటికి సంబంధించిన నాలుగవది ఏమిటవుతుంది తురీయం ఆత్మ ఆ తులీయ స్థానాన్ని అంటే మూడింటిని వ్యాపించి ఉంటూ కూడా ఈ మూడింటికి అతీతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని వారు పొందుతారు అని అంటారు ఎనీవే సో ఈ నిద్ర స్వప్నము జాగ్రత్త వాటిని జ్ఞానానికి జ్ఞానము అజ్ఞానము అన్యథా లేదా అన్యథా తెలుసుకోవటము అనే వాటికి ముడిపెట్టి ఆ విధంగా మెటఫరిక మెటఫర్ లోపంగా ఇది వేదాంత శాస్త్రం ఇది ఒక ప్రక్రియ దాంట్లో మనం ఉన్నాము సో భాష్యంలో ఎక్కడి వరకు వచ్చేమంటే నా స్వాత్మవిషయత్వాత్మజ్ఞాన ఆత్మన స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత ఆత్మత్వాదేవ తదంత సర్వప్రమానా ప్రమాణత్వ ఆత్మస్వరూపాధిగే సతి పునః ప్రమాణ ప్రమేయ సంభవతి ఇప్పుడు చూడండి ఆత్మజ్ఞానములో ఇప్పుడు ఘటజ్ఞానం ఉన్నది ఘట జ్ఞానంలో విషయం ఏమిటి విషయం అంటే ఆబ్జెక్ట్ ఘట జ్ఞానంలో విషయం ఏమిటి ఘటం అండి ఘట జ్ఞానంలో విషయం ఘటం అంతే కదండి పటజ్ఞానంలో విషయం ఏమిటి పటం కుద్య జ్ఞానంలో విషయం ఏమిటి కుద్యం అవునండి ఆత్మజ్ఞానంలో విషయం ఏమిటి ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మని విషయం చేసి పెట్టేశారు అన్నమాట ఆత్మ విషయం అవదు ఎప్పటికీ ఎందుకంటే ఘట జ్ఞానంలో విషయం ఘటం అంటే ఘటం దృశ్యమైంది కదా పటము దృశ్యమైంది కుద్యము దృశ్యమైంది ఆత్మజ్ఞానంలో విషయం ఆత్మ అంటే ఏమిటి ఆత్మ దృశ్యమైపోతుంది కాబట్టి అలాంటిది దాటిది కాబట్టి ఆత్మజ్ఞానము అనేది స్వాత్మ విషయత్వ ఇప్పుడు ఘట జ్ఞానంలో ఒక ప్రమాణము ప్రమాణ ప్రవృత్తి ప్రమే ప్రమాత అని ఇలాగంటే ఒక వ్యవహారం ఉంటుంది అక్కడ ఘటం ఉంది దాన్ని కన్నుతో చూసి నేను ఘట జ్ఞానాన్ని పొందుతా ఇది ఘటము నేను తెలుసుకుంటా తెలుసుకునే నేను తెలుసుకోబడే ఘటాల్ని కన్నుతో చూసి తెలుసుకుంటాను అని ప్రమాణ ప్రమా ప్రమేయ ప్రమాణ కన్నుతో చూడటం ప్రమాతృ అంటే చూసేవాడిని ప్రమేయ ఈ ఉంటుంది ఆత్మజ్ఞానంలో ఇలాంటి వ్యవహారం ఉంటుందా నన్ను నేను తెలుసుకుంటున్నాను దేంతో తెలుసుకుంటున్నావు కంటితో చూసి తెలుసుకుంటున్నాను బుద్ధితో ఆలోచించి తెలుసుకుంటున్నాను అని ఇటువంటి ప్రమాణ ప్రమాతృ ప్రమేయ వ్యవహారం ఏదైతే కలదో ఇది ఆత్మస్వరూపం విషయంలో ఉండదు ఎందుకు ఉండదు విషయత్వాత్ అది నువ్వే అవడం ఎందుకంటే ప్రమాణ ప్రమాతృ ప్రమేయ వ్యవహారము నీకంటే భిన్నమైన దానిని నువ్వు తెలుసుకునే సందర్భంలో ఉంటుంది కానీ నీవే అయినప్పుడు ఇంకా వ్యవహారం ఉండదు ఇప్పుడు నేను నా భుజం మీద ఎక్కి కూర్చోవడం అనేది ఉండదు ఇంకొక భుజం మీద ఎక్కి కూర్చోవడం ఉంటుంది కానీ నేను నా భుజం మీద ఎక్కి అనేది ఏది ఉండదు అదేవిధంగా నేను నన్ను తెలుసుకోవడం అనేది ఏది ఉండదు మరైతే బ్రహ్మ జిజ్ఞాస అని కదా ఆత్మ బ్రహ్మ ఆత్మ ఆత్మను తెలుసుకోవాలనే కోరిక ఏమిటి కోరిక అని మీమాంస మైత్రేయీ బ్రాహ్మణంలో వస్తున్న ప్రధాన ఈ ప్రసంగం అక్కడ ఏమని చెప్తారంటే వీడు ఏమనుకుంటున్నాడంటే నేను ఆత్మని తెలుసుకోవాలి నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అర్థమేంటండి ఆత్మని తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవడం ఏమిటండి ఆత్మ నువ్వే అయినప్పుడు ఆత్మను తెలుసుకోవడం ఏమిటి అలాగే ఉండదు అయినా కూడా ఆత్మ అన్యము నాక నాకు ఇప్పుడు లేదు అన్యము నాకంటే అన్యముగా ఉన్నది నాకు దూరంగా ఉన్నది నాకు అందుబాటు అందు అందకుండా ఉన్నది అని వీళ్ళు కల్పించుకుని అప్పుడు దాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తారు సో కల్పితమైన అజ్ఞానం చేత కల్పితమైన భేదాన్ని పురస్కరించుకుని నాకు ఆత్మసాక్షాత్కారం కావాలండి అట్లా ఆత్మసాక్షాత్కారం కావడం ఏంటి ఏదో ఘటన సాక్షాత్కరించాలి లేకపోతే టేబుల్ సాక్షాత్కరించాలంటే వీటిని అండర్స్టాండ్ కానీ ఆత్మ సాక్షాత్కరించడం నీ ముందుకొచ్చి నువ్వు నిలబడతావా ఏదని అయితే వాడు ఏం చేస్తాడంటే వాడు నేను ఆత్మకి దూరంగా ఉన్నాను అంచేతనే ఈ సంసార దుఃఖాన్ని పొందుతున్నాను ఆత్మ పూర్ణమైన ఆనందం కదా మరి నాకేమో దుఃఖం ఉన్నది కాబట్టి నాకు ఆ పూర్ణ ఆనంద స్వరూపమైన ఆత్మ నాకు అనుభవంలో లేదు అందుబాటులో లేదు కాబట్టి దాన్ని నేను సంపాదించుకోవాలి అని వీడు ప్రవర్తిస్తాడు అందుకోసం ఆ జిజ్ఞాస వస్తుంది కాబట్టి కల్పితమైన అన్యత్వాన్ని పురస్కరించుకుని అన్యత్వం అంటే మరొకటై ఉండుత కల్పితమైన అన్యత్వాన్ని కల్పితమైన అలభ్యత్వాన్ని కల్పితమైన అజ్ఞానాన్ని పురస్కరించుకుని దాన్ని బేసిస్గా చేసుకుని జిజ్ఞాసై చేస్తుంది తీరా జిజ్ఞాస శాంతించిన తర్వాత జిజ్ఞాస ఎప్పుడు శాంతించుతుంది జ్ఞానం కలిగినప్పుడు జిజ్ఞాస శాంతిస్తుంది అది ఎలా శాంతిస్తుందంటే ఓహో ఇది నాకంటే అన్యము కాదు అని తెలుసుకోవడం ద్వారా శాంతిస్తుంది అంతేకాని ఘటాన్ని పటాన్ని చూసినట్టుగా శాంతించరు కాబట్టి ఆత్మజ్ఞానం అంటే అనాత్మ తిరస్కారమునకే ఆత్మజ్ఞానం అంటే ఆత్మని ఘటాన్ని తెలుసుకున్నట్టుగా తెలుసుకోవటము కుదరదు ఇది ఒక వ్యవస్థ దీన్ని వజాబ్గా గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానస్సు స్వాత్మ విషయత్వం కాబట్టి ఈ ప్రవర్త ప్రమాణము అనేది ఆత్మస్వరూపం విషయంలో ప్రవర్తిల్లదు ఎందుకంటే చూడండి ఆత్మన స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత నా సో ఇప్పుడు ఘటజ్ఞానం కావాలి అంటే ప్రమాణము ప్రవర్తిల్లాలి ప్రమాణము ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేసి ఘటజ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘట జ్ఞానానికి ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ is needed, is needed without the operation of the pramāna ghaṁ jhānaṁ ka lakada. Advanti operation of the pramāna is not necessary in the case of atma jhānaṁ. Advanti pramāna apa operation unhaṁ jhānaṁ. I say, I say, shāstramo, in the case, atmatwa deva. I say, atma-swarupamai ayum dhutya cheta. Udha, I say, I say, shāstramo, shāstramo, డైరెక్ట్ ప్రమాణం కాదు అజ్ఞాతమైన ఆత్మను జ్ఞాతం చేసేటువంటి ప్రమాణం కాదు శాస్త్రం చేసే పని ఎంతవరకు అంటే అనాత్మ నిరాకరణమే చేస్తుంది అనాత్మ ఎన్ని రకముల అనాత్మ భావనలు ఎందుకుంటాయో శాస్త్రం నిరాకరిస్తే సర్వ నిషేధం అంటారు సో సర్వధారణలను తప్పులు ధారణలన్నిటినీ నిషేధిస్తే ప్రతి ఎప్పుడు కూడా నిషేధానికి అవధి ఒకటి ఉంటుంది The end result of negation, the end result anatshu, that is the end residue anatshu, Allah anta, residue anta, residue anta, the wrong sense lo kishko ko nudhu, a padani, it may be used in the wrong sense also residue anta, manchita anta, poyintra anta, chattamikil anta, that residue, Allah anta, so uh, the end result or the end residue or The end the culmination, bha, bha, bha, bha. it doesn't sound well. So, it is sarva-niṣedha-avaji. Saṃskṛtaṁ so, la ite resigyona-e-saṃsula ko'da vārta. So, niṣedha, niṣedha-śeṣaḥ. Ani vārta. Śeṣaḥ want to be written? Um, Bhāda-hāraṁ lo śeṣaḥ nevāntar, English-lom? <laughs> ah? Reminder. Reminder. The end reminder, that is the word. So, when you reject all non సో వెన్ యూ రిజెక్ట్ ఆల్ నాన్ ఆత్మన్ ది అండర్ రిమైండర్ యూ సో ఆ విధంగా నిషేధానికే శాస్త్రం కానీ ఆత్మని ప్రత్యక్షంగా మనకి అందజేయటానికి శాస్త్రం కానీ ఎందుకంటే ఆత్మ ప్రత్యక్షంగా అందజేయబడే పక్షంలో ఇట్ విల్ నాట్ బి వాట్ ఇట్ ఈజ్ అది ఇంద్రియ గోచరము మనోగోచరము వినాశి అయిపోతుంది సో అక్కడ ప్రమాణం యొక్క అపేక్ష లేదు తర్వాత ఆయన ఏమంటారంటే సర్వప్రమాణానం ప్రమాణత్వ తదంతత్వా అని అంటారు అంటే ప్రమాణములన్నీ అవి ప్రమాణం కాత్మజ్ఞానం అనే అది ప్రమాణములు ప్రమాణములుగా ఉండటము అనేది ఎంతవరకంటే ఆత్మజ్ఞానము కలిగి వరకే ఎందుకంటే చూడండి కొంచెం ఇది ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ మన్ హ్యాస్ టు బౌత్ రూయిట్ ఇప్పుడు చూడండి ప్రమాణము అనే దానికి ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఆ డివిజన్ ఉన్నప్పుడే ప్రమాణం యొక్క ఆపరేషన్ ఉంటుంది ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ నోయింగ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ని ఆపరేట్ చేశారనుకోండి కన్ను ఉందనుకోండి కన్ను ఇట్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు మీరు కన్ను మూసుకుని ఉన్నారనుకోండి కన్ను మూసుకుని ఉన్నప్పుడు మీరు ధ్యాన మార్గంలో ఉన్నారనుకోండి అంటే కంటుతో చూడటం లేదు మనస్సుతోటి ఆలోచించట్లేదు ఎందుకంటే జ్ఞాత మనస్సులో ఉంటాడు జ్ఞాత ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ మైండ్ కాబట్టి మనస్సు కూడా చలనం లేదు అంటే ద సబ్జెక్ట్ ద నోవల్ ఉండడం ద ఇండివిజువల్ హూ నోస్ వాడు కూడా రిజాల్వ్ అయి ఉంటాడు ఆ స్థితిలో నోవల్ ఉండడు ద కన్ను ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ నోయింగ్ దాన్ని ప్రమాణం అంటారు అది ఆపరేట్ చేయదు నోన్ ఉండదు సో ద నోవల్ నోయింగ్ నోన్ అని త్రిపుటి అని అంటారు జ్ఞాతులు జ్ఞాన జ్ఞేయ అనే భేదము మూడు ఉన్నాయి ఈ మూడు మూడు మూడుంటాయి మనం జగత్సుతో వ్యవహరించేప్పుడు మూడింటి యొక్క భేదం ఉంటుంది నేను కుండను కన్నుతో చూచుతున్నాను చూచివాడు ఉంటాడు సాధన ఉంటుంది చూడబడే వస్తువు ఇది ఇది ప్రమాణం యొక్క ఆపరేషన్లో ఇలా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపాన్ని పొందినారో యు బైడ్ ఇన్ యువర్ సెల్ఫ్ చిత్రం ఏంటంటే ఈ ఈ త్రిపుటి విలీనం అయిపోతుంది సో దట్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ సో ఈ డివిజన్ ఉన్నది అట్ బికమ్స్ నలిఫైడ్ అది అది రిజాల్వ్ అయిపోతుంది ఇప్పుడు ఐ సీ ది పార్ట్ అని అన్నాడు అనుకోండి మనకి డివిజన్ పక్కాగా మన ముందు నిలిచి ఉంది నేను జగ సగ సర్వము నుండి ఐసోలేటెడ్ గా ఇక్కడ ఉన్నాను నా ముందు సర్వము కంటే భిన్నముగా ఇక్కడ పాట్ ఉన్నది ఆ పార్ట్ ని నేను కన్ను నాకు ఆ కన్నుతో నేను చూస్తున్నాను అని ఉంటుంది ఇప్పుడు ఆ ఆ మాట అన్నదంటనే ఐసీడీ పార్ట్ అంటే ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణ అండ్ మనకి డివిజన్ అంతా కూడా క్లీన్ గా మూడింటి యొక్క డివిజన్ ఉంది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ నేను చూసుకున్నాను అన్నారు కదా వాటామై అని ప్రశ్న వేయండి వాటామాయ్ వాటామై అని మీరు ఎప్పుడైతే ప్రశ్న వేశారో ది వెరీ ఫస్ట్ క్యాజువాలిటీ ఏదవుతుందో తెలుసిన ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణి క్యాజువాలిటీ ఎదురుకుండగా ఘటం అన్నది లేకుండా ఘట జ్ఞానం ఉండదు ఘటాన్ని మీరు చూడదు తర్వాత కన్నుతో ఘటమును చూచుతా కన్ను ఇంద్రియము లుప్తమైపోతుంది ఇంక వాటామై అని మీరు ప్రశ్న వేసుకుంటే కన్ను పనిచేయడం మానేస్తుంది కన్ను మూసుకుని ప్రశ్న వేసుకుంటే మంచిది ఆ ఫోకస్ కోసమని కన్ను తెరిచి కూడా మీరు ఫోకస్ చేస్తే కన్ను చూడడం మానేసింది ఎందుకంటే మీరు ఫోకస్ మరో చోట ఉంటే కన్ను చూడదు సో టు మేక్ ది ఫోకస్ పాజిబుల్ మీరు కన్ను మూసుకుంటారు వాట్ ఎవర్ ఇన్ విచ్ వే యూ డూ ఇట్ ఆ ప్రశ్నని మీరు ఒక రకమైన ఫార్క్ష్యంతో కనుక ఆ ప్రశ్నని మీరు పరిశీలిస్తున్నట్లయితే జ్ఞేయం ఉండదు జ్ఞాన సాధనం ఉండదు ఎప్పుడైతే జ్ఞేయం లేదో జ్ఞాత ఉండడం ఇంకేముంటుంది కేవల ఆత్మ చైతన్యము ఉంటుంది ఆ ఎరుక ఉంటుంది ఉనికి అయిన ఎరుక ఉంటుంది ఇంకేముండదు సచిద ఉంటుంది అప్పుడు ఈ ప్రమాణం ఏమైంది అక్కడ విలీనమైపోయింది కాబట్టి ఆత్మనిష్టలో ప్రమాణము అంతమైపోతుంది సర్వ ప్రమాణానా ప్రమాణత్వ తదంత స్వాదు ఎందుకంటే ఈ ప్రమాణములన్నీ దాన్నించి పుడతాయి ఇప్పుడు ఈ ఆత్మ ఎటువంటిదంటే ఇప్పుడు ఒక క్రూసి బుల్లు తీసుకుని దాన్ని త్రీ థౌజండ్ డిగ్రీస్ దగ్గర పెట్టండి ఇట్ ఈజ్ హాట్ త్రీ థౌజండ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో హాట్ గా ఉంటుంది దాంట్లో తీసుకెళ్లి నెక్లెస్ వేస్తే ఏమిటవుతుంది బంగారం అయిపోతుంది దాంట్లో కర్ణాభరణం వేస్తే ఏమిటవుతుంది భర్ణ బంగారం అయిపోతుంది నాసాభరణం అలాగే మీరు ఆత్మస్వరూపంలో నేను ఈ రూపమును చూచుచున్నాను అనే కన్ను అనే ప్రమాణాన్ని వేస్తే దాని ప్రమాణత్వం విలీనమైపోతుంది నేను శబ్దమును వినుచున్నాను అనే ప్రమాణాన్ని వేస్తే ఆ ప్రమాణత్వం విలీనమైపోతుంది నేను మనస్సుతో మంతవ్యమును మననము చేయుచున్నాను ఇంద్రియాలు తీసుపక్కన పెట్టండి మనస్సుతో ఆలోచించేది ఒకటి దాన్ని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అని మీరని అది ఆ జ్ఞానంలో ఆత్మస్వరూపంలో వేస్తే అది విలీనమైపోయింది నేను తో ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నాను అని ఆ బుద్ధిని దాంట్లో వేస్తే అది విలీనమైపోతుంది అహంకారం ఎలాగో విలీనమైపోతుంది ప్రమాణంతో పాటే అహంకారం కూడా విలీనమైపోతుంది మీరు సర్వప్రమాణములకు అతీతమైన ఉనికి ఏ ఉన్న ఎరుకలో మిగిలి ఉంటారు అది ప్రమాణములు ఆవిషంగాంతమవుతాయి కాబట్టి ఆత్మజ్ఞానము అంటే ఘట జ్ఞానము లాంటిది కాదు తన స్వరూపములో తానే నిలిచి ఉండుట పేరే ఆత్మ ఆత్మజ్ఞానము అంటే అర్థం ఆత్మవిషయక అజ్ఞాన ప్రతిషేధ అని ఫాల్ నీకు ఆత్మకి సంబంధించి వీడుకుండే అజ్ఞానాన్ని నిరాకరించడానికి ఆత్మ గురించి నీకు అజ్ఞానం ఉందని నీకు ఎలా తెలుసు తెలియకూడదు ఏమిటి ఆయన శుభారావు అంటున్నావు ఇంకా అంతకంటే అజ్ఞానం కావాలి లేకపోతే ఆమె మేల్ ఆయ ఫిమేల్ ఆయా ఇండియన్ ఆయా ఆంధ్ర ఆయమ పంజాబియన్స్ నో లేదా దట్ ఈస్ ది ఆత్మ అజ్ఞానం కాబట్టి ఆత్మస్వరూప నిష్ట అంటే దాని విషయంలో చాలా కాషస్ అప్రోచ్ అవ్వాలి కాషస్ గా అప్రోచ్ అవ్వాలని ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఆత్మను ఒక దృశ్యంగా విషయంగా యాజ్డో దాన్ని ఆత్మగా తయారు చేసేటువంటి కల్ట్స్ ధారణలు కోకొళ్ళలుగా ఉంటాయి ఒక అంటాడు ఆత్మ బొడ్డు దగ్గర ఉంటుంది బొడ్డు దగ్గర నుంచి గుండెలకు వస్తుందంటాడు కాబట్టి బొడ్డు దగ్గర ఏదో ఉంది ఉంది అది ఏదో ఒక ఎఫర్ట్ వల్ల గుండెలకు వచ్చింది అప్పుడు ఆత్మ ఎలా అవుతుందండి దాన్ని దర్శించి వాడే ఆత్మ అవుతుంది కానీ అది ఆత్మ అవుతుంది ఒక ఆయన అన్నాడు నేను ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వైట్ ఫ్లాష్ లాగా కనపడుతూ ఉంటుందండి ఆత్మ ఆ అంటే నేనంటాను అది అనాత్మైపోతుంది ఆత్మ దాన్ని చూసి ఆత్మ అవుతాడు కానీ చూడబడే జాతం ఎలా అవుతుంది తర్వాత సంథింగ్ మూవ్స్ ఫ్రమ్ అప్ అండ్ గోస్ డౌన్ అంటాడు సో ఇసి మీరు ఇలా ఇలాగే స్థిరంగా కూర్చొని సరైనటువంటి యోగాసనంలో కూర్చొని గాలిలా పీరుస్తూ మీరు ఆ స్పైన్ బేస్ కనుక జాగ్రత్తగా మనసుతో భావన చేసి దాన్ని తాడనం చేసినట్లయితే భావనాత్మకంగా తాడనం చేసినట్లయితే A, a kind of electricity, nervous electricity moves up. We are moving up on the bhāvanam, it does move up. Hindi can tell, bhāvanam is not mentioned yet, bhāvanam can tell bhāvanam. And uh, it does move up. I am not saying it doesn't move, uh, move any kādhanya, of course it moves. But what moves is not ātmā. I tell you, when you enjoy it, అవన్నీ దాని గురించి ఎంత చేయకుండా డోంట్ వరీ అబౌట్ ఆల్ దాట్ సో నో యువర్ స్వరూపాన్ లివ్ ఏ క్లీన్ లైఫ్ అండ్ లివ్ ఎ వెరీ క్లీన్ లైఫ్ అండ్ ఫాలో ప్రాపర్ వాల్యూ సిస్టమ్ అండ్ డూ ది మెడిటేషన్ ఆఫ్ ది ఆత్మా అండ్ యూ ఎవ్రీథింగ్ ఆల్రెడీ అంతేగాని గోయింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో సాంగత అలాగా ఊరికే పరిగెత్తుకుపోతూ ఉంటే ఏదో దేని వెంటనో పడుతుంటే ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అంటే అది అది ఎలా కుదురుతుంది అది నో సెన్స్ అని అని ఇంత పరుషంగా చెప్పాను జనరల్ నేను అలా అన్నాను ఎందుకునో ఇవాళ అలా ఆ భాష్యం చూసి అలా అన్నాను ఎనీవే తర్వాత నహీ ఆత్మస్వరూపాధి సతీ పునఃప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి కాబట్టి మీకు నేను వాటి అడుగుతా చెప్పండి మీరు అయామ్ అనే ఆ లో మీరు ఫిక్స్ అయ్యి నిలిచి ఉన్న సమయంలో అది ఎంతసేపన అవ్వచ్చు మేబీ ఏ ఫ్యూ సెకండ్స్ మేబీ ఏ మినిట్ వాటి ఆ సమయంలో మీకు భేదజ్ఞానం ఉంది ఆసలు మీరు మీ అనుభవం చెప్పండి నాకు లేదనే మీరు చెప్పాల్సి ఉంటుంది మీరు దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన ఒక వ్యక్తిగా మీకంటే భిన్నమైన జగత్తుతో వ్యవహరించేప్పుడు భేదజ్ఞానం ఉంటుంది కానీ భేద దృష్టి ఉంటుంది కానీ మీరు కేవలము ఆ ఉనికి ఎరుక రూపంగా ఉండే ఉనికి లేకపోతే ఉనికి రూపంగా ఉండే ఎరుక దానిలో విలీనమై ఉన్నప్పుడు భేదం అసలు దరిదాపుల్లో కనపడదు భేదం కనపడితే నిషేధం చేయటం అసలు భేదం కనపడదు మీకు అద్వైతం అన్నది దాంట్లో ఉండదు ఎందుకంటే ద్వైతం ఉన్నదో అద్వైతం ఉంటుంది ద్వైతమే లేకపోతే అద్వైతమేం చేస్తారు పొగలు కూర్చొని పాఠం చెప్పేప్పుడు ద్వైతం ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తూ అద్వైతం అని నేను అంటున్నా నిద్రపోయారు దాంట్లో ద్వైతం ఉంటుందా అద్వైతం ఉంటుందా ఏముంటుంది నిద్రలో దాన్ని అద్వైతం అని అనచ్చు ఎందుకన్నా పోల్చి ఇదంతా ద్వైత అద్వైతం అంటే ఇటు సరెలిటివ్ టామ్ జాగ్రత్తవస్థ అద్వైత నిగేషన్ కదండి అద్వైతం అంటే అది నిగేషన్ అది ద్వైత నిషేధమే కాదు మరొకటేం కాదు సర్వ నిషేధాల్లో మరో నిషేధం అది మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి అది ఏకం అంటే అది ఒక్కటి అని ఆ ఒక్కటి అంటే మామూలుగా మీరు ఒకటి రెండు మూడు అని వ్యాపిల పళ్ళు లెక్క పెట్టినట్టుగా కాదు అక్కడ అసలు సంఖ్య ఉండదు సంఖ్య అంటే భేద ఖ్యాయతే అంటే జ్ఞాయతే అనర్థం అలా స్పష్టంగా తేడాగా తెలియబడుతూ ఉండాలి అప్పుడు సంఖ్య అనే మాట వస్తుంది లేకపోతే సంఖ్య అనే లేదు అసలు ఆకాశములు ఎన్ని అని ఎవడో లెక్క ఎందుకంటే ఆకాశం ఒక్కటి అని కూడా అంటవు ఎందుకంటే దట్ ఆ ధోరణ అలా ఉండదంతే ఆకాశం ఒక్కటి అని ఎవడో అండవు ఏదో రెండు ఉన్నదానికి దృష్టాంతంగా చెప్పడం కోసం అంటే అనాలి కానీ ఆకాశం ఒక్కటే అని ఆకాశము అనే అనిపిస్తుంది కానీ ఆకాశంలో కూడా భేద దృష్టి గలవాడిని ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది అరే ఘటాకాశం మఠాకాశం వేరు వేరు కాదు ఒకటే అని తెలుసుకోని చెప్పాల్సి వస్తుంది ఇంకో దృష్టాంతం లేదు కనుక అలాగే ఆత్మస్వరూపంలో కూడా మీకు భేదము అనుభవానికి రాదు భేదం ఎప్పుడైతే లేదో అప్పుడు ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉండదు తత్ తత్ర కహేన కిం జిఘేత్ అని మీకు మైత్రేయీ బ్రాహ్మణంలో వాక్యాలు వస్తాయి యత్ ఆత్మైవ సర్వమభూత్ ఏ అవస్థయందైతే ఏ కాలమునందైతే ఆత్మ సర్వము ఆత్మయే అయి ఉన్నదో అప్పుడు ఎవడు దేనిచే దేనిని ఆఘ్రానించును అని ప్రశ్న అంటే ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదండి అది అది ఆక్షేపము అంటే నిషేధము అంటే నచ్చిత్ నకే నచిత్ నిత్ జిఘ్రేత్ అని అర్థం ఎవడైనా దేనినైనా ఏకాలం నందైనా ఏకా ఏ విధంగానైనా అఘ్రాణించే ప్రసక్తి లేదు ఎందుకంటే అఘ్రాణించుటన్నది ప్రమాణ వ్యవహారం అది ముక్కు ప్రమాణం గ్రంథానికి ముక్కు ప్రమాణం యొక్క ప్రవృత్తి కలిగిన కాలం దాంట్లో భేదమే ఉంటుంది ఆత్మస్వరూపంలో ఆ ప్రమాణం అంతమైపోతుంది విలీనమైపోతుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో ఆత్మస్వరూప అధికమే సతి సమస్తమైన ప్రమాణ ప్రమేణ వ్యవహారం శాంతించిపోతుంది అంచేతనే ఆత్మస్వరూపంలో వేదం కూడా మిగిలి ఉండదు ఎందుకంటే వేదం ప్రమాణం కదా అంచేతనే బృహదారి మీద తత్ర వేద అవేదో భవతి అక్కడ వేదం వేదం కాకుండా పోతుంది పిత అపిత భవతి వీడు తండ్రి నేను కొడుకునే వ్యవహారం ఉందే అవ్యవహారం వృత్తమైపోతుంది దాని అర్థం తండ్రిని సేవ చేయొద్దనో లేకపోతే తండ్రిని గౌరవించొద్దనో కాదు దట్ ఈస్ ఏ సెంటిమెంట్ విచ్ వి రెస్పెక్ట్ బట్ దిస్ ఈజ్ ఏ సత్యం ద రియాలిటీ సో ఇట్ ఇస్ లైక్ దాట్ అంచేతనే ఆయన అంటారు ప్రమాతృత్వం హీ ఆత్మను నివర్తయతి అంత్యం ప్రమాణం అయితే తత్వమసి అనే వాక్యం ఏమిటి ప్రమాణం అవునా కదా అంటే అంత్యం ప్రమాణం అది ఆఖరి చిత్తచిగురి ప్రమాణం ఇంకా అక్కడితో సకల ప్రమాణ ప్రమే వ్యవహారం అంతమైపోతుంది అంత్యం ప్రమాణం అది ఏం చేస్తుందంటే తత్వమసి అనే ప్రమాణం ఏం చేస్తుందంటే సర్వమునకు తనకు ఉండే భేదాన్ని నివారించి इपते सर्वा तम की भेदमरदो तुगी प्रमा प्रमेय प्रमाण व्यवहार में मुक्तम अंतरू भेद दर्शन प्रमात नेवर आत्मे उन्दे उन्दे नेनु, आत्मे उद्भवि ने नक्लिट बंगारम काब्बे आत्मये ने अने रूप प्रकटमई ప్రమాతగా ప్రమాత అంటే జ్ఞాత జ్ఞాత అనే క్లోక్లో ఉంది ఆత్మయే ఇప్పుడు తత్వమశ అనే వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మకు ఆ ప్రమాతృత్వమును అంటే ప్రమాత అనే క్లోక్ అనే క్లోక్ అంటే అదొక ముసుగు ఆ ముసుగుని తీసవపలబారా అది తత్వమశే అనే అంత్యం ప్రమాణం అప్పుడు ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది మరి ఆ ప్రమాణ ప్రమాణం వాక్యం కదా వాక్యం ప్రమాణం కదా మరి ఆ వాక్య రూపమైన ప్రమాణమే వస్తుంది వాక్యం అంటే పుస్తకంలో ఉన్న వాక్యం కాదుండో వాక్యం అంటే బుద్ధిస్థమైన వాక్యం తత్వముషి అంటే బుద్ధిస్థమైన వాక్యం జ్ఞానాన్ని పుస్తకంలో ఉన్నది కలిగిస్తుందా సో పుస్తకంలోనే ఉంటుంది అది అది దట్ ఇస్తే పుస్తకంలో వాక్యం ఉండదు పుస్తకంలో గీతలు ఉంటాయి వాక్యం ఉంటుందంటే పుస్తకంలో పుస్తకంలో గీతలు ఉంటాయి ఇంకుంటుంది వాక్యం బుద్ధి ఉంటుంది కదండి రేఖలు ఉంటాయన్నారు పుస్తకంలో వేదాంతంలో ఇలాంటి విచారాలు బాగా చేస్తారు ఎనాలిటికల్ సబ్జెక్ట్ హైలీ ఎనలైజ్డ్ సబ్జెక్ట్ కాబట్టి పుస్తకంలో మన వాక్యాలు ఉంటాయి అనుకోండి వాక్యాలే ఉండవు రేఖలు ఉంటాయి గీతలు ఉంటాయి అవి వాక్యాలుగా మీరు దర్శిస్తారు ఎందుకంటే వాక్యాలు మీ బుద్ధి ఉన్నాయి కనుక వాక్యాలు రానివాడికి ఇప్పుడు పురుగు పాపుతోంది అనుకోండి దానికి వాక్యాలు కనపడతాయి చెరబుకి దానికి ఆహారం కనపడుతుంది వాక్యాలే గెలబడవు అదెవరు సో ఎనీవే సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వాక్యము అనే ఆత్మ యొక్క ప్రమాతృత్వాన్ని నిరస్తం చేసి అంటే త్రోచిపుచ్చి ఆత్మని అద్వితీయంగా నిలబెట్టింది కదా మరి అదేమవుతుంది ఇది పెద్ద ద్వైతులు పెద్ద పూర్వపక్షం అవును ద్వైతులు వేసి పూర్వపక్షాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా నిస్సారంగా ఉంటాయి కానీ మరి వాళ్లకు ఉన్న పూర్వపక్షాలు అదే ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర లేవు అందులో వాటినే వాళ్ళు బాగా ఫోకస్ చేసి పెద్ద దయ్యాలాగా చూపిస్తూ ఉంటారు భూచాన్ని చూపించినట్టుగా చూపిస్తారు చూపిస్తే సామాన్య జనులు ఎంత గొప్పదా చెప్పాయి అని అనుకుని తలకాయలు ఉంటారు డూడు మహాత్ముల దగ్గర ఈ పూర్వపక్షాలు చాలా నిస్సారంగా కనపడతాయి ఆ పూర్వపక్షం వేసి వాడిని వాడిపై జాలి వేస్తుంది ఒకసారి రాజమండ్రి నుంచి నేను బస్సులో వెళ్ళాను నా పక్కనే ఒక ద్వైత విద్వాంసుడు కూర్చున్నాడు ద్వైతంలో విద్వత్తే ఉంటుంది అజ్ఞానంలో విద్వత్తే ఉంటుంది ఆయన అదే విద్వత్ దాంట్లో విద్వత్తు సినిమా పండితులు లేరు అలాగే సినిమా అంటే కనపడిదే కానీ ఉమ్మది కాదు కదా ఆ కనపడి దాంట్లో దానికి ఓ ప్రైజ్ అవి కూడా ఉంటాయి ఇది అది విశ్వం సో ఆయన నన్ను ఓ పూర్వపక్షం నన్ను చూసినప్పటికీ ఆయనకి వీడిని మనం ఊపు ఊపాలను ఒక ఉత్సాహం ఆయనకి నాకే ఉత్సాహం ఉండదు నేను దండం పెడతాను నా దగ్గర దక్షిణ కావాలంటే కూడా ఇస్తాను ఐ రెస్పెక్ట్ హిం యాజ్ అన్ ఇండివిజువల్ దో హిజ్ ఐడియా ఆర్ ఆల్ మీనింగ్ సో బట్ యాజ్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిం సో తర్వాత ఏదో రామనామాన్ని జపిస్తాడు రాముణ్ణి ఆరాధిస్తాడు సో మన అందరం కూడా రాముని వంశానికి చెందిన వాళ్ళం రాముని ఆరాధించేటువంటి ఒక జాతికి సంబంధించిన వాళ్ళం ఒక సంస్కృతికి సంబంధించిన వాళ్ళం ఆ రకమైన ఏకత్వం ఎక్కడికి పోతుంది దట్ ఈజ్ ఆల్వేస్ డే సో ఐ రెస్పెక్ట్ హెంట్ బట్ హీ హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హీ మే నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెథాలిసిటీ అ విశాల హృదయం ఆయన ఉండకపోవచ్చు హీ మే థింక్ వీడు అద్వైతం అద్వైతం అంటూ ఉంటాడు వీడు దైవ విరోధనో ఏదో భ్రమలో ఉంటాడు ఆయన ఓ పూర్వపక్షం ఊరికే స్వామీజీ మిమ్మల్ని మాట్లాడుతా అని చెప్పి చెప్పండి అండి అప్పు అడగండి విజ్ఞాసుతో ఇంకా సంతోషంగా ఉంటుంది అది చెప్పండి అంటే ఏదో పూర్వపక్షం నేను ఏమన్నానంటే చూడండి మీరు ఇలాంటి పూర్వపక్షాలను పట్టుకుని మీరు వెళ్లాడుతూ ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు ఇష్టాలు మీరు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే మరి ఇప్పుడు మరి ఏ మీరు ఎప్పుడైనా క్లాసుకు రండి చెప్తాను ఈ బస్సులో ఈ రోజులో ఈ పూర్వపక్షం ఏం చెప్తాను ఈ పూర్వ అయ్యా ఈ పూర్వపక్షం మేము మామూలుగా ఒకటో తరగతి వేదాంతం చదివేప్పుడు వేదాంతంలో ఒకటో తరగతి చదివేప్పుడు ఇప్పుడు వేదాంతంలో పిహెచ్డీ చేస్తూ ఉన్నాము అప్పుడు ఒకటో తరగతి వేదాంతం చదివేప్పుడు ఈ పూర్వపక్షాన్ని పక్కన పారేసి మేము రెండో తరగతిలోకి వచ్చాం అది మీ పూర్వపక్షం నిస్సారమైన పూర్వపక్షం పట్టుకుని సో వేదం ప్రమాణమా కాదా తత్వం వచ్చి కాదా ప్రమాణము జ్ఞానాన్ని కలిగిస్తుంది అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆత్మ అని ఒకటి ఉంది ఆత్మజ్ఞానాన్ని కలిగించే వేదం రెండోదు ద్వైతమా అద్వైతమా ఇది పొరపక్ష అంటే చూడు వేదం ప్రమాణం ఎంతవరకు తెలుసిన ఆత్మస్వరూప విజ్ఞానం కలిగేవారు కలిగిన తర్వాత ఏమవుతుంది వేదం అప్రమాణం అయిపోతుందా లేకుండా పోతుందా లేకుండా పోతుందా వల్ల అఘహహిక్యంగా మొహం పెట్టి వేదం లేకుండా పోతుందని వేదమే చెప్పింది ఎత్ర వేద అవేదో భవతి i'm not saying anything etra vedaha vedo bhamati vedo avedam aipothundi vedamu ante arthamati vedayati iti vedaha tilupudu chesedi kemaka vedam inga tilupudu chesandi kem ledu akkada vedana ledhu vedo apramanam aipothundi deeniki bhagavan narmaharsha prastanta antipeyaru ee sweshalanalo maru ala cheppeyaru drushtanta variki sweshalam ante varaga bhayankara vayina laga bhaayinchakopadam chedi chepparu anukunnam so ee dehaanni kaalchivodadu aa kaalchivodundadu వాళ్ళ దేహాన్ని కాల్చేపుడు ఆ కట్టెల మీద దేహాన్ని ఇటువంటి కొంచెం మా కదలచాల్సి ఉంటుంది ఇప్పుడు వంకాయ పక్కడి తీసేటప్పుడు ఆ వంకాయని దాంట్లో పారసూడదు కొంచెం ఇటువంటి కదుగుతూ ఉండాలి దాన్ని లేకపోతే అది అది సరిగ్గా కుక్ సో అదే పరిస్థితి దేహానికి ఉంటుంది కాబట్టి హీ మూ సిట్ డిస్ట్రాక్ట్ దా ఆ మూ చేయడానికి ఉపయోగిస్తాడు అది దేహం సెట్ అయిపోయి ఇంకా దాన్ని చేయాల్సిందే లేనప్పుడు ఆ కట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకోడు ఆ కట్టి దాంట్లో పారేస్తాడు प्रमाणम अति कटे अज्ञा निवारण के भस्म काब्यम प्रमाण आत्मो निवर्तयते अंत्यम प्रमाण अट्ठे निवर्तय्रमाणीवतीन काल प्रमाण प्रबोधे ఒకసారి అది ఆ అంత్య ప్రమాణమైన మహావాక్యము అజ్ఞానాన్ని నివారించేసి ఇంకా తను పక్కన కూర్చొని ఇదిగో నేను ప్రమాణం ఉన్నాను తెలుసుకో అని ఇంకా చెప్పేది ఏమి భవతి అంటే ఆ ప్రమాణం అయిపోతుంది ఇంకా ప్రమాణంగా విధులు ఉండదు అంచేతన ఆత్మ జ్ఞానం వేదాన్ని కబళించి వేస్తుంది దేవుణ్ణి కబళించి వేస్తుంది ఎందుకంటే దేవుడే కనుక దేవుడి భిన్నంగా లేదు కనుక సర్వమును కబలించి వేస్తుంది అం చేతనే దానికి జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు అగ్నిహోత్రం ఎందుకు అగ్నిహోత్రం చేసి పనేమిటంటే అది అన్నింటినీ మూడిది కింద మీరు ఆజ్య హోమం చేయండి తర్వాత చెరు చెరు అంటే వండిన అన్నానికి చెరువు అని అంటారు హోమం చేయండి పురోడాశంకు హోమం చేయండి పురోడాశం అంటే బియ్యపు సత్యనారాయణ ప్రసాదం లాంటి ముద్దకి పురోడాశము అని అది హోమం చేయండి సమిధులు హోమం చేయండి పువ్వులు హోమం చేస్తారు కొంతమంది ఇది కొంచెం తంత్రంలో పడుతుంది పువ్వులు హోమం చేయదంటే తంత్రం పుష్ప ఎరిగిపోతే ఎక్కడ వేదంలో ఉండదు వేదంలో ఉరికే సమిధలు ఇలాంటివే ఉంటాయి పువ్వులు హోమం చేయడం పట్టుచీర హోమం చేయడం ఇది కొంచెం తంత్ర సమాచారం ఒక ఒక మహాత్ముడు ఉన్నారు ఆయనకి పట్టుపంచే కాషాయ వస్త్రం పట్టుది తీసుకొచ్చి ఇచ్చారు పట్టనవసరం స్వామీజీకి పట్టేందుకు మొహములు కాటను కట్టుకోవచ్చు స్వామీజీ కూడా దాటను కట్టుకోకపోతే ఇంక మరి నేతాపతి వాళ్ళకి వాళ్ళకి వాడేవారు సో ఆయనకి పట్టుదిస్తే వాళ్ళు అనుకున్నారు ఆయన దాన్ని బుధం మీద వేసుకుని కప్పుకుంటారు అనుకున్నారు ఆయన ఆ హోమం చేసే హడావిలో ఉన్నాడే ఆయనకు హోమం ఎందుకు హోమం అనుకున్న బురోహితులకి వాళ్ళు గప్పలేకొచ్చు కదా ఈయన ఏం చేసేటంటే ఏదో ఒక ఆవేశం వచ్చి ఈ పట్టు చేరిన అగ్నిహోత్రంలో వారేషన్ అబ్బో స్వామీజీ పట్టుసే పట్టుపంచని హోమం చేసేసారనే అందరూ మహా ప్రకపంజని హోమం చేయడం ఎక్కడైనా ఉండాలాగా ఏదో వాటేలా అదాన్ని కూడా బూడిది చేసి పెడుతుంది సర్వాన్ని బూడిది చేసి పెడుతుంది ఏమీ మహమాటం ఉంటుంది జ్ఞానాగ్ని కూడా అంతే జ్ఞానాజ్ని సర్వకర్మాన్ని భస్మ సాత్ భస్మం చేసి పెడుతుంది ఇప్పుడు వస్తువుని పాటి నేను ఇంకే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నాను గుమ్మిడికాయ ఉందనుకోండి గుమ్మిడికాయ లక్ష్మీదేవి స్వరూపం ఉంటుంది గుమ్మిడికాయని నేల మీద కొట్టేసి నువ్వు దాటుకుని వెళ్ళకూడదు ఏ సినిమా అలా గుమ్మిడికాయని అలా రాతి మీద అలా పడేయాలను కొట్టేసి దాటుకుంటూ వెళ్ళకూడదు తప్పదు షుడ్ నాట్ డూ ఇట్ సో గుమ్మిడికాయని ఏం చేయాలంటే దండం పెట్టాలి దానికి ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చు లేకపోతే జాగ్రత్తగా పగల లోపల గింజలన్నీ భద్రం చేసుకుని వాటికి కూడా తింటారు ఆ గింజల్ని ఈ మిగిలిన ముక్కలు ఉంటాయి చూడండి వాటికి కుంకుమ అది రాస్తే తినడం కష్టం అది అప్పుడే అవేలా ఇంకా కుంకుమ ఎందుకు దానికి ఆ డైస్ అన్నీ పెట్టడం అనవసరం దాన్ని ఏసర్చి తీసుకెళ్లి మనం కిచెన్లో ఇస్తే వాళ్ళు చక్కగా పులుసులో వేస్తారు ఎంతో రుచిగా ఉంటుంది అమెరికాలో ఈ కుంభర్ కుకుంబర్ కాదు గుమ్డికాయ ఏమంటారు పంప్ కెన్ పంప్కెన్ పాయ్యని ఇట్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ ఐటమ్ and i loved that idea nanu adukontare apple pie kavala pumpkin pie kavala na pumpkin pie isukorannu nenusutha adi loved that idea endukante mundikeyla vucchi denukira adalle mundikeyla ante asalu shaakama unda daanni alla neela paalu cheyatam chalasapothu alla ippudu neela paalu edi cheyadu anyway so kanukaa anthyam pramanam adhi ella separate ga em migalu undadu adhi pramani bhavati adi aatmalo vidinamayisthundi kanuko drushtantham స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే నేను ఒకటి గమనించా ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలాసఫర్ సదామతి యత్ మహర్షి తర్వాత నిసర్గదత్త మహారాజ్ లేకంటే మహాజ్ఞానులు ఉంటారు వాళ్ళ బోధలు చూస్తుంటే సమ్హ్ ఐ లైక్ దిస్ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీకు శంకర భాష్యనుకో ప్రతి మాట వితౌట్ ఎక్సెప్షన్ వాళ్ళు శంకరాచార్యులు చెప్పండి ఏది చెప్పలేదు ఆ మాట వాళ్ళు కూడా అలా క్లెయిమ్ చేయరు రమణ రామతీర్థం ఉన్నారనుకోండి హీదని క్లెయిమ్ లైక్ దాట్ ది ఆల్ పేర్ దర్ ఒబీసెన్స్ టు శంకర శంకర ఈజ్ ది దార్శనిక చక్రవర్తి అంట తరువాతి కాలంలో ఎంతమంది మహాత్ములు వచ్చారు ఆధునికులు అర్వాచీనులు ప్రాచీనులు అందరూ కూడా ఎంతమంది మహాత్ములు మధుసూదన సరస్వతి బ్రహ్మానంద సరస్వతి కరపాత్రజీ మహారాజ్ అఖండానందజీ మహారాజ్ ఆధునిక కాలం పేర్లు చెప్తున్నా పాత పేరు గుత్తురాక సో ఇలాగంటి ఎంతమంది స్కోర్స్ ఆఫ్ మహాత్మాస్ వాళ్ళు తమ అనుభవాన్ని రంగరించి వాళ్ళ